ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు ఏ క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు దిలీప్ బ్రదర్ పాట పాడతారు ప్రైజ్ లాడ్ జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ విడుదల మీరు దయచేయండి మాతో మీరు మాట్లాడేసిపోవా నీ వాక్యం సత్యమైన గ్రహించాలా దాన్ని పట్టుకొని నడవాలేసుకోవా అనేకలు మేము అవలంబించుకోవాలా అనేకలు మేము సిద్ధపరచాలా అనేకలు మేము ప్రకటించాలా అదేవా మీరు మాకు స్థాయిని తెచ్చండి ముఖ్యంగా అదేవా మేము వినడం కాదు వేసుకోవాలి దాన్ని పాటించాలా పాటించుకొని మా జీతాన్ని నెరవేర్చుకోవాలి అదేవా మీరు మే స్థాయిని దేచేసి ఇంకొచ్చిన ప్రతి ఒక్కరు దీనికి ఆశించండి ప్రతి సేవ చేయలాగా నీ కాడి మీరు స్థాయిని తెచ్చేసి విడుదల దయచేసి ప్రతి ఒక్కరు దీనికి ఆశించామని వేస్తున్న ప్రవేశ మెయిన్ సర్వ కృపాని దియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్థుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్థుతించెదము సంతసముగ నిన్ను పొగడెదము హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయాని పాడదము ఆనందముతో సగదను ఆనందముతో సను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రాక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రాక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై This will shall pray. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. You are свидетеля by your staff. compute your KNOW неё. అల్ప కాలసనుభవింప అనము కృప నీచ్చితీ అల్ప కాలసనుభవింప అనము కృప నీచ్చితి నా దుని అడుగు జాడలలు నడు చుటకు నన్ను పిలచితీ నా దుని అడుగు జాడలలు నాడుచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా హల్లెలూయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయాని పాడెదను ఆనందముతో సాగదను ఆనందముతో సాగదను మర న శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటై మర న శరీరము మార్పునంది మహిమ శరీరము కై మహిమాత్మతో నను నింపితీవి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా అని పాడెదను ఆనందముతో సాగెదను నేనానందముతో సాగెదను భువి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భువి నుండి శ్రేష్ట ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండినను ప్రేమించి క్రయధనమి చితివి భూజనములలో నుండినను ప్రేమించి క్రయధనమి divine hallelujah hallelujah hallelujah హల్లెలుయా హల్లెలుయాని పాడెదను ఆనందముతో సాగెదను నేనానందముతో సాగేదను ఎవరు పాడని గీతమును ఏ సుని గూర్చి ఎవరు పాడని గీతమును ఏ సుని గూర్చి పాడుటకై హేతు లేకే ప్రేమించెను ఏసుకు నేనేమివ్వగలను హేతువులేకే ప్రేమించెను ఏసుకు నేనేమివ్వగలను హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయాయని పాడెదను ఆనందముతో సాగెదను నేనానందముతో సాగెదను సర్వ కృపాని దియగు ప్రభువా సకల చరాచర సంతోషము స్తోత్రము చేసి స్థుతించదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్థుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయాని పాడెదము ఆనందముతో సాగెదను హల్లెలుయాని పాడెదను అని పాడెదను ఆనందముతో సాగెదను నేనానందముతో సాగెదను హల్లెలుయా ప్రైజ్ రాడ్ సిస్టర్ థ్యాంక్ బ్రదర్ ప్రైజ్లాడ్ స్వామి గారు బ్రదర్ సిస్టర్ సిస్టర్ మీరు వాక్యంలో నడిపించండి బ్రదర్ ఓకే సిస్టర్ మీ తొమ్మిది వందనాలు ఈ సాయంకాలం జ్ఞానం నిమిత్తము దయచేసి నాతో కూడా మార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒక వచ్చినం మధ్య సు అధ్యాయము నలభై ఒక వచ్చినం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనం అని పేతురితో చెప్పి ప్రార్థిసుకుందాం చూగ దేవా ఈ రాజ్య నీ బిడ్డతో కూడి తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వంద నాలుగు పాట ద్వారా ఆరాధించిన సమయం బట్టి కూడా నీకు ఎంతో వంద దీవించి బలపరిచి తండ్రి నేను నీ మహిమార్థి నిమిత్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి సో వాక్య భాగాన్ని దీవించి మా వినికిల్లో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ పరిశుధాత్మ నాకు మాకు పరిచయ చేయనట్లు ఇటు అనుభవం నుంచి మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తూ ఎసుప్రోపేట వేడుకుంటున్నాం తండ్రి ఆమెను చదివిన వాక్య భాగంగా గమనిస్తే మతవార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం ఇక్కడ చదివిన ఈ ఈ వాక్య భాగం మనకి ఏం చూపిస్తుందంటే యేసుప్రభు గచ్చమైన తోటలో ఆయన చేస్తున్న శిష్యులతో కలిసి చేసే ప్రార్థన గురించి ఆ ప్రార్థన సమయంలో యేసు ఏ రీతిగా తన శిష్యుల్ని ప్రార్థన చేయమని ఆ రీతిగా అక్కడిచ్చిన ఒక ఇంపార్టెంట్ హెచ్చరిక మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు ఈ శోధంలో ప్రవేశించకుండా ఆత్మసిద్ధమే శరీరం బలహీనమైంది ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే ఇది శరీరం బలహీనమైంది అని చెప్పి దాన్ని ఆసరా తీసుకోవటాని కోసం కాదు అంటే యశు ప్రభు చెప్పాడు కదా శరీరం బలహీనమైందని చెప్పి అని ఆ మాటని ఆధారం చేసుకొని మను శరీరానుసారులుగా ఈ లోకంలో జీవించడాని కోసం కాదు కానీ దేవుని వాక్యము ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఆత్మ సిద్ధము అన్న మాట దాన్ని బలపరిచే విధానాన్ని పరిశుధాత్ముడు తన వాక్యంలో బయలుపరిచాడు నెకోదయం మాట్లాడుతూ యశు ప్రభు సువార్త మూడో అధ్యాయము ఆరో వచ్చనం ఏం చెప్తాడంటే శరీరం ఆత్మ ద్వారా జన్మించిన వాడు శరీరం ద్వారా జన్మించిన వాడు శరీరమై ఉన్నాడు ఆత్మ ద్వారా జన్మించిన వాడు బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి జీవితంలో ఆత్మకార్యం ఎలా చేస్తుంది యేసు ఈ ఆత్మకార్యం గురించి మాట్లాడుతూ ఆయన యోహాన్సు వార్త ఆరో అధ్యాయంలో తన శరీరం గురించి మాట్లాడుతూ తన రక్తం గురించి మాట్లాడుతూ ఎప్పుడైతే శిష్యులతోటి అనేకమైన ప్రజలతో శిష్యులతోటి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాతో పోల్చినట్టుగా మనం చూడొచ్చు అలా పోల్చిన తర్వాత యశు ప్రభు మీరు నా శరీరం తిని నా రక్తం తాగితే అన్న మాటకి ప్రజలు చాలా వాళ్ళు అర్థం కాక ఈ గొప్ప సత్యము వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు దాన్ని వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే నిజంగా ఆయన శరీరం తాగటము తింటము ఆయన శరీరం ఆయన శరీరం తింటము ఆయన రక్తం తాగటం అలాగా అలాగా అనుకొని వాళ్ళు ఈ మాటలు ఏమంటారంటే అరవై వచ్చినలో దిస్ ఈజ్ అన్ హార్ట్ సేయింగ్ ఇది వినటానికి చాలా కష్టంగా అని అనేకలు ఆ మాట వల్ల అభ్యంతరపడి వాళ్ళు ప్రభుని విడిచి వెళ్ళిపోవటం అనేది మనము అక్కడ చూడచ్చు దేవుని వాక్యం ఇక్కడ ఆయన ఆ మాట చెప్తూ ఏమంటాడంటే అరవై మూడో వచ్చినం ఎవరైనా తెలుగు చదవండి సిస్టర్ చదువు ఎవరైనా చదవండి వార్త ఆరు అరవై మూడు ఆత్మయే జీవింప చేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ ఆత్మయు జీవమై ఉన్నాయిగా ఉన్నవి ఆత్మయు జీవమై ఉన్నాయి ఆయన మాటలు ఆయన ఏం చెప్తున్నట్టే ఇవి శరీరము నిష్ప్రయోజనం ఈ ఆత్మ అది ఇట్ ఈస్ అ స్పిరిట్ దట్ అది మనల్ని జీవింపచేసేది ఆత్మ దేవుని ఆత్మ జీవింపచేసే ఆత్మని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు అందుకే రోమరచన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ఏమంటాడంటే క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షా లేదు ఏ శిక్షా విధి అని అంటాడు ఏమంటుందంటే వాక్యం ఏం చెప్తుందంటే పశుతాత్మడు ఏమంటాడంటే ఇక్కడ వీళ్ళు ఆ శరీరం ద్వారా నడిచే వాళ్ళు కాదంట ఆత్మ ద్వారా నడిచేవాళ్ళు అంటే ఆత్మ వాళ్ళని ఈ లోకంలో ఎలా నడవాలా ఆత్మీయ నడక నేర్పించేదిగా ఉన్నాది శరీరము వాక్యం ఏం చెప్తుందంటే శరీరం శరీరం గురించి ఆలోచిస్తుంది అంటే ఏ లోకమైన విషయాల గురించే రోమాలక్షణ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినంలో శరీరం గురించి ఆత్మ ఆత్మ గురించి ఆలోచిస్తుంది అంటే వాటి గురించి తలస్తుంది ఇక్కడ రెండు రకాల వ్యక్తిత్వాలు ఆత్మ ద్వారా నడిపింపబడటము శరీరం ద్వారా నడిపింపబడటం కానీ ఈరోజు మన అంశము ఆత్మ ద్వారా జన్మింపబడటము జన్మింపబడిన జీవితము ఈ లోకంలో ఏమై ఉంటుందో శరీరం ద్వారా శరీరం నడిప దాని ద్వారా నడత ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ఏం చెప్తుందంటే అది మరణం నడిపిస్తుంది అంట కార్నలీ మైండెడ్ అంటూ డెత్ కానీ ఆత్మ ద్వారా నడిపింపబడితే అది అది జీవము సమాధానము ఆరోచన చెప్పదు సమాధానం సమాధానము జీవమై ఉన్నది దేవుని బిడ్డల జీవితములో ఆత్మ కార్యము మనము ఆత్మ ద్వారా జన్మింపబడిన వారం యేసుప్రభుని అంగీకరించినప్పుడు ఏసుప్రభు ఆత్మ మన జీవితంలో వస్తుంది ఈ ఆత్మ అదే నెకోదయం తోటి ఏసుప్రభు యోహన్సు వర్త మూడో అధ్యాయంలో దీర్ఘంగా మాట్లాడి ఉంటున్నాడు ఆయన ఎంతసేపు మాట్లాడాడంటే రాత్రి అంతా నెకోదయం తోటి మాట్లాడుతూ వచ్చాడు ఆయన నెకోదయంని ఒప్పింప చేయలేకపోయాడు ఆయన అన్ని ప్రశ్నలు అన్ని విధాల ప్రశ్నలు ఆయన డౌట్లు అన్ని కూడా తీర్చుకున్నాడు కానీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు నిర్ణయం తీసుకోలేకపోయాడు యేసుప్రభుని ఆ అయ్యా ఆ స్థితిని కోల్పోయిన తర్వాత ఆయన్ని మనము మరలా యుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన నూట యాభై సేర్లు రమారమి ఆ అత్త తీసుకొని వచ్చి ప్రభు శరీరానికి రాయటం మనం చూడొచ్చు అంటే అంతటి నూట యాభై సేర్లు తీసుకొని వచ్చినంత మాత్రాన ఆయన ఆయన మనసాక్షిని కడుక్కున్నవాడుగా ఉంటున్నాడు కానీ అసలుగా ఆత్మ గిల్టీగా ఉంది ఆత్మ అది దోషారోపణ చేస్తుంది అయ్యో ఇన్ని కోల్పోయానే నేను అని ఇన్ని కోల్పోయాను నేను అని వ్యవహన్ సువార్త మూడో అధ్యాయంలో ఆయన నెకోదయంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నెకోద్యము ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడు అనేది పశుధాత్ముడు అక్కడ రాయడు అంటే ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడు అసలు ఒక తీరుగా ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఎవరు చూడకుండా వచ్చి రహస్యంగా వచ్చి మాట్లాడుతున్న సమయము ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ అది ఒక తీరుగా వెళ్ళిపోయి ఉంటే అయ్యా ఇదిగో లేచి యసుప్రభుని ముద్దు పెట్టుకొని ఆ రీతిగా అయ్యా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన ఒక సందర్భం కానీ ఉండుంటే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా రాసి పెట్టేవాడు కానీ అలాగా జరగలేదు అలాగా జరగలేదు ఆత్మ ద్వారా జన్మింపబడిన వారి జీవితము అది జీవితం అంట ధైర్యంతో కూడిన జీవితం యసుప్రభు బిడ్డల జీవితంలో ధైర్యం కావాల్సింది ఆయన ఏం చెప్తున్నాడు అయా ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం ఏమైంది ఆ శోధనలోకి వెళ్ళారు వాళ్ళు ఆ శోధనలోకి వెళ్ళి జరిగిన విషయం ఏంటి ఆ శోధనలోకి వెళ్ళటూ వల్ల వాళ్ళు ఏ సమయం అయితే ఆ ప్రార్థన చేయాల్సిన ఆ సమయం ఏదైతే ఆత్మ ఏలుబాటు చేయాలో వాళ్ళ జీవితంలో ఆ సమయంలో వాళ్ళు ఓటమి చూశారు వాళ్ళ జీవితం ఆ ఓటమి ఏం చేసింది యేసు ప్రభుని వాళ్ళు పట్టుకోవటానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పారిపోయారు ఒకవేళ అది ప్రవచనమే కావచ్చు కాని వాళ్ళు పారిపోవటము అనేది మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే శరీరము బలహీనము అనేది దాన్ని మనము పోషించేవారుగా ఉంటామో దాన్ని మనము ఆసరా తీసుకొని లోకములతో పాటు నడిచేవారుగా ఉంటామో ఖచ్చితంగా మనం కూడా ప్రభుని విడిచి పారిపోయేవారుగానే ఉంటాము శోధన వచ్చినప్పుడు శోధం వచ్చినప్పుడు ఈ ఆత్మ జయించాల అది ప్రభు కోరుకున్నాడు ఆత్మ ఎప్పుడైతే జయిస్తుందో ప్రభుకి ఘనత మహిమ వచ్చేదిగా ఉంటుంది ఎప్పుడైతే ప్రభుకి మహిమ ఘనత వస్తుందో మన జీవితంలో ఆశీర్వాదము మన జీవితంలో ఆశీర్వాదమే కాదు మనకి ఆయన రెండోసారి వచ్చినప్పుడు జీతమిచ్చువాడుగా ఉన్నాడు ఎందుకంటే మనము జయించిన వారుగా ఉంటాం కనుక ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే జయిస్తామో ఇది మన సొంతది కాదు ఆత్మ ఆయన ఇచ్చిన ఆత్మనే కానీ దానికి అధికారం ఇచ్చేది నీవు నేనే ఆత్మకార్యము ఆత్మ మాట్లాడుతుంది మనతోటి ఆత్మ మన హృదయాల్లో కార్యం చేస్తుంది కానీ అనుమతించాల మనం అయ్యా ఈ ఆత్మకార్యము అనుమతించి ఈ ఆత్మకార్యము మన జీవితంలో అది వర్దిలినట్లు లేదా ఏలుబాటు చేయనట్లు చేయటానికి విధానం ఏంటి వాక్యం ఏం చెప్తుందంటే రోమా రక్షణ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాం దచ్చేసి చదవండి ఎవరన్నా తెలుగులో రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చాపవలసిన వారు గాని ఆత్మచేత శరీర చంపిన ఎడల జీవించెదరు చంపిన ఎడల ఆత్మ ద్వారా శరీరక్రియల్ని చంపినేడల ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే మార్టిఫై అని ఉన్నది మార్టిఫై అంటే అర్థం కూడా అదే కానీ అది కొంచెం బలమైన మాట అది అంటే ఇది ఎట్లాంటిదంటే మార్పు చెందేదిగా అంటే ఈ ఆత్మ ఈ శరీరాన్ని అన్ని కూడా లోవర్చుకొని దాని మీద జయము పొంది ఆ రీతిగా చంపినేడల అంటే వాటిని అన్నిటినీ చంపిన ఇది మన చిత్తమై ఉండాల కేవలము ఒక నిర్ణయంతో కాదు ఏసు ప్రభు తన శిష్యులని పిలిచి అయ్యా ఇక్కడ ప్రార్థనలు చేయండి అంటే అది ఒకవేళ ఒకే ఒకే ప్రభు మేము వస్తాం ప్రార్థనలో ఉంటాము అని చెప్పి ఒక నిర్ణయం ఉండొచ్చేమో వచ్చి నిర్ణయం ఉన్నంత మాత్రాన అది పూర్తి కార్యం కాదు దేవుని బిడ్డల జీవితంలో కేవలం నిర్ణయంతో సరిపోదు కార్యము నిర్ణయానికి సరిపోయే అంతా మనము దా ఆత్మకు తోడ్పడిన జీవితం అంటే దాంతో పాటు మనం ఏ రీతిగా సహకరించే వారుగా ఉన్నాము చాలా ప్రాముఖ్యమైంది చాలా ప్రాముఖ్యమైంది సహ ఇట్లాంటి సహకరించే వాళ్ళ జీవితం ఎవరి జీవితంలో అయితే ప్రభు ఈ కార్యం చేసేవాడుగా ఉన్నాడు వాళ్ళు అనుమతించిన వారుగా ఉంటున్నారు ఆత్మ ఆత్మని అనుమతించాలి ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆత్మ శరీరము రెండు కూడా రెండు కుక్కలు లాంటివి అంట ఒక నల్ల కుక్క ఒకటి తెల్ల కుక్క అంట ఈ ఎంతసేపు ఈ ఈ రెండు కుక్కలకి కానీ సమానమైన భోజనం పెడితే జరిగే విషయం ఏంటి జరిగే విషయం ఏంటంటే ఈ రెండు ఈ రెండు కుక్కలు కూడా కాట్లు వేసుకునేటట్టుగా ఉంటాయి ఎంతసేపు కాట్లు వేసుకుంటుంటాయి అంటే జీవితం అంత జీవితం అంతా కొట్లాట జీవితం అంతా కొట్లాటే జీవితం అంతా కేవలం కొట్లాటే కాదు అవమానము అల్లరితో కూడిన ఒక జీవితం అయిపోతుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్పిస్తుందంటే అంటే అక్కడ జరిగే విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆత్మను మనము పోషించే వారిగా ఉంటామో ఆత్మను పోషిస్తే జరిగే విషయం ఏంటి ఆత్మనుసారులము అవుతాం ఆత్మనుసారులమైతే జరి ఇక్కడ ప్రామిస్ ఏంటి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పద్నాలుగో వచనంలో అదొక వాగ్దానం ఆత్మ ఎంతమంది ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనిపించుకుంటుంది అధికారం కుమారులు అంటే ఒకటి కుమారులు కాదు కుమార్తెలు కాదని కాదు యేసు ప్రభు తన బిడ్డలందరినీ కుమారులుగానే చూస్తున్నాడు అధికారులుగా చూస్తున్నాడు అందుకే ఇక్కడ రెండో కోరించి రాసిన ప్రతి ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏం చెప్తుందంటే ఈ లోకంతో మనము డోంట్ బి యోకుడు ఈ అన్బిలీవర్స్ ఎవరైతే అవిశ్వాసులతోటి విద్యోడి కలిగి ఉండు ఆ రకంగా ఉండద్దు అంటారు అలాగే ఉండద్దు అంటారు అంటే ఒక లైఫ్ ఆఫ్ సపరేషన్ ఒక వేరుపడిన జీవితం గురించి మాట్లాడతారు ఎప్పుడైతే వేరుపడిన జీవితం ఉంటుందో ఆ పద్నాలుగో వచనం నుంచి పద్దెనిమిదో వచ్చనం వరకు మనం చూస్తే రెండో కొరింతీల్లో అక్కడ వివరం ఇస్తారు వివరాలు ఇస్తాడు ఏ రకమైన ఈ ఈ రకమైన జీవితం ఈ రకమైన నడిపింపగడిగిన వారు ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఏ విధంగా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యం చేసేవాడుగా ఉన్నాడని అంటే ఎట్లాంటి కార్యం చేసేవాడుగా ఉన్నాడు దేవుడు మహిమపరచబడతాడు వాళ్ళ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అక్కడ మనము చూస్తే ఆ రీతిగా ఈ శరీరాన్ని మార్టిఫై చేసేవాడు దాన్ని చంపే జీవితంలో ప్రభు కార్యం చేసేవాడు రెండో కొన్ని తీరా పత్రిక రెండో కొంతిరాసిన పత్రిక ఆరో అధ్యాయము ఈ పదహ ఈ పద్నాలుగు నుంచి కానీ మనం చూస్తే ఈ పద్దెనిమిది వరకు వచ్చేటప్పటికీ చివరికి వచ్చేటప్పటికే ఆయన రెండు ఆయన ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఒక అధికారం ఇస్తున్నాడు తన బిడ్డలకి పద్దెనిమిది వచ్చిన ఫాదర్ అంటూ యూ అండ్ ఏషల్ బీ సన్స్ అండ్ మీరు కుమారులు కుమార్తెలు ఎవరికి సర్వశక్తి దేవుడికి ఆయనకి కుమారులు కుమార్తె వాళ్ళ జీవితంలో ఆయన వాళ్ళు ఏమై ఉంటారంట ఆయన మందిరమై ఉంటారంట it shall be called the temple of the living god ta jeevagala devuni mandiramuga pilavartaru ani kani uh, a jarige vishayam ee roju manu edurukuntunna ee paristhiti ee roju sanghamlo teliransarlu unnaru atmanansarlu kuda unnaru piliddar madhya oka uh, oka vairam aa <laughs> ah, idi ee lokam manchu she oka vidanam e idi ee roju da eppurdo idi ఈ రోజుది కాదు ఇది ఈ పరిస్థితి ఎప్పుడు నుంచో నీ పరిస్థితి ఆ రోజు ఏబేలు ఆయన తెచ్చుకొచ్చిన అర్పణము అక్కడ ఇంగ్లీష్ లో ఏం చెప్పడుతుంటే ఎక్సలెంట్ సాక్రిఫైస్ ఎప్పుడైనా పదకొండో అధ్యాయంలో ఎక్సలెంట్ సాక్రిఫైస్ అలాంటి ఎక్సలెంట్ సాక్రిఫైస్ మన అవతల వ్యక్తి ఆ కేయిను శరీరానుసారుడు ఆయన క్రియలు మంచి అయితే ప్రబంటాడు నీవు చేసిన నువ్వు క్రియ నీ నువ్వు సరిగా ఉంటే సరి క్రియలు సరిగా ఉంటే మీ అర్పణ ఎందుకు నేను తీసుకో నేను అక్కడ వైరము శరీరము శరీరానుసారులు ఉన్నారు శరీరానుసరుడు ఉన్నాడు ఆత్మానుసారుడు ఉన్నాడు ఏషావు యాకోబు ఉన్నారు ఏషావు శరీరానుసారుడు యాకోబు ఆత్మానుసారుడు అయ్యా సడన్ ఈ యాకోబు ఆత్మానుసారుడు ఎట్లా అయ్యాడు ఈ ఆత్మానుసారుడు కాకముందు యాకోబు కరెక్ట్గా మన మన మన మన జీవితానికి మన ఆత్మీయ జీవితానికి సరిపోయిన సరిపోయిన ఏ రీతిగా అన్నను మోసం చేశాడు ఆ నాన్ని మోసం చేశాడు వాళ్ళ లాభాన్ని వాళ్ళ మామని మోసం చేశాడు అంటే ఇక్కడ సీక్వెన్స్ ఏం చూపిస్తుందంటే అందరినీ మోసం చేసుకుంటా వస్తున్న ఒక వ్యక్తి జీవితాన్ని వినియోల దగ్గరకు వచ్చేటప్పటికే ప్రభు ఆయన జీవితాన్ని ఏ రకంగా మార్చివేశాడు అధికాండములో కానీ మనం చూస్తే ఆధికాండము అధికండము ముప్పై మనం చూస్తే ఏ రీతిగా ఆయన్ని పెనుగులాడటము అనేది అక్కడ మనం చూస్తాం అక్కడ పేరు మార్చిన ఒక స్థితిని చూపిస్తుంది ఏ రకంగా పేరు మార్చాడు ప్రభు ప్రభు పేరు మార్చి ఆయన్ని ఆ పెనుగుల దగ్గర అయన జీవితాన్ని మార్చాడు ఆత్మీయానుసారుడు అయ్యాడు అక్కడ ఆత్మీయానుసారుడు అయ్యాడు అప్పుడు దాకా శరీరం ద్వారా సంపాదించుకుని అంతా కూడా వ్యర్థమైంది ఆత్మ మనం చూస్తే ఏ రీతిగా వాక్యం చెప్తుందంటే గల్తీ రసన్ పత్రిక నాలుగో అధ్యాయంలో ఇరవై వచనము ఇరవై వచనము ఏ రీతిగా అక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు ఇసాకు ఆత్మ ద్వారా జన్మించిన వాడు శరీరం ద్వారా జన్మించిన అంటే మన జీవితంలో ఈ రెండు భాగాలు ఉన్నాయి అసలుగా చూస్తే మనం ఫస్ట్ శరీరానుసారుగా మనం జన్మించాం ఈ లోకంలో తర్వాత వచ్చేది రెండో జన్మము అదే నెకోదయం మాట్లాడుతూ వచ్చాడు ప్రభు ఎస్ షుడ్ బీ బాన్ అగైన్ మళ్ళా తిరిగి జన్మించాలా అన్న విషయం ఇదే దేవుని ప్రజల జీవితంలో ఆ మనము జన్మించి తిరిగి జన్మించిన తర్వాత ఈ ఈ రక్షణని ఈ ఆత్మానుసారులుగా మనం ఏ రీతిగా జయ జీవితముగా మనం జీవించాలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు అది రాకడ సమీపంగా ఉంది అండ్ రాకడికి ఎదురు చూసే బిడ్డలు ఆత్మానుసార్లు ఈరోజు శరీరానుసార్లు అయిపోయినారు లోకం అంతా లోకం ఎలా చెప్తుందో యేసు ప్రభు బిడ్డలు కూడా అలాగే నడిచిపోతున్నారు వాళ్ళు ఏది లోకం ఏది చెప్తుందో అదే చేస్తున్నారు వాళ్ళు ఏది చేస్తున్నారో అదే చేస్తున్నారు వాళ్ళు ఏది చెప్తున్నారో అది చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఒక పోటీ డబ్బుల విషయంలో ఆస్తి విషయంలో లోకానికి చూపించే విషయంలో ఈ మధ్య ఒకరు ఎవరో నాకు వీడియో పంపించారు ఆ వీడియో సోషల్ మీడియాలో ఆ వీడియోలో ఏం చూపిస్తుందంటే అయా ఒక ఆయన్ని ఎవరో పిలిచారంట పిలిచి అయా పెద్ద పెద్ద షాపు రీఓపెనింగ్కి పిలిచి ఆ పెద్ద ఆయనతో అన్నారంట అయా నీకు ఏం కావాలో తీసుకోయా ఈ లోక ఈ షాప్ ఎంత తీసుకోవచ్చు నువ్వు అని అంటే అంటే ఆయన ఒక చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు ఆయన ఏమన్నాడంట ముసలాయన నాకేం వద్దు నాకు ఎందుకు వద్దు ఇంట్లో చాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నాకు అంటే వీటన్నిట్లో మనుషులు వేసుకునే వస్త్రాలు కానీ వాళ్ళ భోజనం కానీ అన్ని విషయాలు ఏదైతే వాళ్ళకి అవసరమైందో నాకు ఏది అవసరమో అది నా దగ్గర ఉన్నది నాకు చాలు అని అంటాను ఎందుకు ఇన్ని ఉన్నాయి కదా తీసుకోవచ్చు కదా నువ్వు అంటే అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అక్కడ ఎన్నో ఉన్నాయంట మంచి మంచి బట్టలు ఉన్నాయి మంచి మంచి కాస్మెటిక్స్ ఉన్నాయి నాకు ఈ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు ఎవరికి చూపించాలా సగం మనుషులు కొనుక్కునేది జీవించేది లోకంలో ఇతరులకు చూపించడానికి అనంట కానీ దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే ఆత్మాసారులైన జీవితం నిజంగా ఎవరైతే బాన్ ఆఫ్ ద స్పిరిట్ ఎవరైతే ఆత్మ ద్వారా జన్మించిన వారు వాళ్ళ ఆత్మీయ విషయాల గురించి ఆలోచిస్తే అప్పుడు ఈ శరీరాన్ని శరీరాన్ని శరీరం ద్వారా వచ్చే స్త్రీలన్నీ కూడా దాన్ని చంపివేదురు ప్రభు ఆ రీతిగా మన జీవితంలో ఆ రీతిగా మనము ఈ సంవత్సరంలో శరీరం గురించి మనం ఆలోచిస్తే ఎన్ని శరీరం ద్వారా ఎన్ని బలహీనతలు ఉంటాయో మనకి మనం చూపుల ద్వారా నడక ద్వారా ఆలోచన ద్వారా మన క్రియల ద్వారా మాటల ద్వారా ఎన్ని విషయాలు ఆ నిజంగా ప్రభు బిడ్డలుగా ఒకవేళ నిజంగా ఆ విషయాన్ని గురించి మనము జాగ్రత్త ప్రభు ఎంత కనపరచబడతాడు మన జీవితంలో ప్రభు ఆ రీతిగా మనకి సహాయం చేసి ప్రభు గనపరచబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం తండ్రి నందన దేవ మాకు ఇచ్చిన సమయం బట్టి నీకెంతో వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన కృప్ చూపించి ఈ రీతిగా తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయం బట్టి నీకెంతో వందనాలు ఆత్మ ద్వారా జన్మించిన వారు ఏ రీతిగా ఆత్మీయ ద్వారా తండ్రి ఆత్మ ద్వారా క్రియల ద్వారా తండ్రి నీ కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతామో ఆ రీతిగా మాకు సహాయం చేయమని నడిపించమని కోరుకుంటూ నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ తండ్రి గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రతిమలాడుకుంటూ విన్న వింటున్న బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు యా తండ్రి నేను రాకడి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని బతిమలో ఆడుకుంటూ ఏసు ప్రోపేట బహునించ పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ప్రధా ప్రైజ్ దీపక్క మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి అక్క దీపక్క ప్రైజ్లాడాక ప్రైజ్లాడు ప్రార్థన సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి అక్కడే ప్రార్థిస్తాము స్తోత్రం నైనా పరిశుద్ధిడ మైమన్నంతట సరశక్తి మంతట జీవంగన తండ్రి ఇంతవరకు యశు ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభున్న తండ్రి నీకే వందనాలు ప్రభ మాకు తోడే నడిపించి విజయ నీకు వందనాలు వాక్య ఇంకా మమ్మల్ని బలపరచండేవా అభిషేకించి మమ్మల్ని వాడుకోండి తండ్రి ప్రతి ఒక్క ఆటంకాలు నీకు వందనాలు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రంలో చెల్లిసినాం నాయన గొప్పదేవా సర్వాధికారినికే వందనాలు దేవ వాక్యం సరిగా మేము జీవించి లోబడాల ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభ ప్రతి ఒక్క దాన్ని మమ్మల్ని తప్పించి దేవా ప్రతి ఒక్క దాని మీద మాకు అధికారం ఇచ్చిన ప్రభ మేము జయించుకుంటూ వెళ్ళాలా ప్రభా ప్రతి ఒక్క అధికారాన్ని యశు ప్రభ ముందుకు తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిసినంత ప్రతి ఒక్క జయించే శక్తి మాకు ఇచ్చిన ప్రభ నీకు స్తోత్రం నాయన ప్రతి ఒక్క సినిమా యశు ప్రభ శ్రమలన్నీ మీరు భరించినారు ప్రభ సినిమాల ప్రభ అందుబట్టి నీకు స్తోత్రం చెల్లిసినాం దేవానికి స్తోత్రం ైనా ఆ విజయాన్న కలగ చేసిన తండ్రి నీకు స్తోత్రం అయినా ప్రతి ఒక్క అధికారం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న దేవ సైతన్ రాజ్యాన్ని కూల్చుకుంటే వెళ్ళాల శక్తి దయచేసి విధేత కలిగి జీవించాల వాక్యానికి ప్రభ మమ్మల్ని బలపరిషన్ని నీకే స్తోత్రంలోనైనా దేశ ప్రభు ప్రభావ విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రార్థించిన నైనా ప్రతి ఒక్క బిడ్డను ముట్టడి తాకండి స్వస్థత విడుదల కలగ చేయండి తండ్రి నీకే స్తోత్రంలోనైనా మరి పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థించిన బిడ్డలు కూడా ముట్టడి తాకండి సంపూర్ణంగా విడుదల దయచేయండి రక్షించుకోండి తండ్రి ఎస్ఐయానికి మున్పటి కన్నా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రగా మీరు వాడుకోండి తండ్రి ఎస్ఐయానికి వందన దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అయినా మరి ఎస్సు ప్రభా కూడా నశించడం నాకు ఇష్టం లేదని వాగ్దానం ముందునైనా తండ్రి ఎత్తుకొని ప్రార్థిస్తున్నాం అయినా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఎవరు కూడా నశించవద్దు ప్రభా వాళ్ళంతా నేను తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి తండ్రిని సందికి నడిపింపబడాలా దేవా సైతం చేర్చి విడుదల పొందాలా ప్రజలంతా తోడై నడిపించండి తండ్రి కుటుంబాల పట్ల సమాధానం నెమ్మది తండ్రి ఎసు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నశించే ఆత్మల ప్రార్థిస్తున్నాం అయినా మరి ఎవ్వరు కూడా నశించకుండాదేవా నీరెక్కరికిందర భద్రపరచబడును గాక మీరే కార్యం జరిగించండి తండ్రి ఏ దుష్టుడు ఆ ముట్టనికి ఇవ్వలేదు ప్రభా ప్రత బిడ్డకు తోడై నడిపించే విజయాన్ని దయచేయండి యేసు ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్న దేవా మన హాస్పిటల్లో ములుగుతున్న యశు ప్రభ ఆత్మజుడు అగ్నికాజన పెట్టండి ప్రభ వాళ్ళకు తోడే నడిపించి విజయాన్ని దేండి సైతం రాజను కూర్చువెండి వాళ్ళకు సమాధానం దయించేయండి తండ్రి నీకు వందనాల ప్రభ పతొక్కబడిని సంధికి నడిపింపబడాలా ప్రభా వాళ్ళకున్న బంధకాలు కట్లను విరగొట్టండి వాళ్ళకు సమాధానం ప్రకటిస్తున్నాం నాయనా గొప్ప విజయాన్ని దండి నా తండ్రి నీకే స్తోత్రంలో నాయనా నా ప్రభా మరి యేసు ప్రభ మరి యేసుకృష్ణ నామంలో ప్రభ కేపీఎం బ్రదర్స్ అందరిని ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆర్గం దయచేయండి తండ్రి కుటుంబాలంతా రక్షించుకోండి తండ్రి యేసు ప్రభ ఇంకా ఈ కుటుంబికలు ఎవరైతే మారలేదు దేవా వాళ్ళ కుటుంబం అంతా మారి రక్షింపబడును గాక నికే నడిపింపబడాలా వాళ్ళంతా సేవ చేయాలా రక్షిపబడాలా నేసూ ప్రభానికి వంద నాలుగు ప్రభా ని సంకల్ప నిశ్చిత్త నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకోండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి తండ్రి నీకు స్తోత్రం అయిన రాత్రికాలం వాళ్ళకు తోడే నడిపించే విజయాన్ని దయచేసి నీ పరులోక యశు ప్రభా మర్మాల చేత మీరు మాట్లాడండి దేవా నీ పరులోక జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా నీ ఆత్మ నడిపింపు దయచేసి బలపరచండి అభిషేక్ మీరు వాడుకోండి తండ్రి ఏసు ప్రభానికి వంద నాలుగు ప్రభావ మరి చిన్న బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నానైనా బిడ్డలు కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆర్గం స్వస్థత దయచేయండి తండ్రి మరి యేసుకృష్ణ నామల ఏ శోధనలు పడిపోకుండాదేవా రేఖకిందర భద్రపరచండి తల్లిదండ్రులకి మంచి జ్ఞానం ఇచ్చి పెంచాల దేవా అనేటి శక్తిని జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి కుటుంబం రక్షింపబడాల దేవా రేఖకిందర భద్రపరచబడు కాక నైనా ఏసు ప్రభావ యవనసుల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన యవనస్తుడు ఏసు ప్రభావ ఎవన బాణంగా నిధుల వాడబడని దేవా సైతాన్ని రాజ్యాన్ని కూర్చే శక్తి పతొక్క దయచేయండి మరి ఎవరసరాలు యువనస్తుని ముట్టడి కాకండినైనా ఏ దుష్టుడు ముట్టనికి అవకాశం మన ఏసునాంలో పాత్ర బంధించినాం నైనా వాళ్ళంతని రాజ్యాన్ని కట్టే బిడ్డలు ప్రభా వాళ్ళకు తోడే నడిపించండి మరి స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా ప్రభా మరి యేసుప్రభ ఉద్యోగ సాక్షివిడిగా నిలబెట్టండి ఆటంకాలను తొలగించండి ఏ దుష్టుడు ముట్టనికి అవకాశం లేదు ప్రభా మీరే సహాయపడండి వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి యేసు ప్రభ ఏ పాపంలో పడిపోకుండా ప్రభా యేసుప్రభని పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించి గొప్పగా సాకివిడిగా నిలబెట్టుకోండిదండి మరి యేస ప్రభా ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని ఆయన వాళ్ళు పోషించి రక్షించి దీని సాఖి విడిగా నిలబెట్టుకునే దేవుడు మీరే ప్రభావ తన్ని మనంతా నిసందికి నడిపిపబడాలా ప్రభా ఏ ఇబ్బందులు ఏ కష్టంలో ఏ రోగంలో పతకబిడకు తోడై నడిపించి విజయాన్ని దయచేండి తండ్రి వారి కుటుంబానికి సమాధానం నెమ్మ దయచేయండి తండ్రి యేసు నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభావ నీ రాకడతి కుటుంబాన్ని సిద్ధపడాలా అనేక మంది సిద్ధంగా తయారు చేయాలి వా ఈ రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నా అల్లాడుతున్నారు ఆయన వాళ్ళందరికీ సమాధానం ప్రకటిస్తున్నాం ఆయన ఏసుకున్న రక్షణ పొందును ఈ రక్షణకు వచ్చును కాక ప్రభా చె ముట్టడి తాకండి అయినా అప్పటికి కంటి చూపును తాకండినైనా మంచి విడుదల దయచేయండి మంచి యేసుకృష్ణ ఆ పొరలను పోవును గాక మరి యేశు ప్రభావ సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల దయచేసి ఆ కుటుంబం రక్షించుకోండి తండ్రి మరి దక్షకు సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాడు అప్పటికి ఇన్ఫీ యేసుకృష్ణ నామంలో దేవా షుగర్ నార్మల్ ఉండాలా ప్రభావ అప్పుడే కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయండి నీకు సమస్తం సాధ్యం ప్రభా అసాధ్యం ఏది లేదు ప్రభ మరి ఇన్సులిన్ రిలీజ్ కావాలా మీరే కారం జరిగించి ఆ కుటుంబం అంతా రక్షించి యేసు ప్రభా నీ స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా నత వందనాలు ప్రభా మరి యేసు క్రిస్తు నామంలో మరి నందన్ సాయన విషయంలో ప్రార్థిస్తున్నప్పుడే కూడా ముట్టడి తాకండి స్వస్థపరిచేయండి లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా పోవాలా సంపూర్ణంగా స్వస్థత దేండి అప్పుడే మరణి కొట్టువేయండి కుటుంబం భద్రపరచబడాలా కుటుంబ తరం రక్షిపబడాలా నిశాక్పిడిగా నిలబెట్టుకోండి సుత్తి సృష్టి కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి మరి ఏసుక్రిస్తు నామంలో దేవా అప్పుడే గర్ల్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి దేవా ఆ రాళ్ళు నుంచి కరిగిపోవాలా సంపూర్ణంగా స్వస్సత దయచేసి విడుదల దయచేసి కుటుంబ తరం రక్షించుకోండి గిజ బాబును కూడా ముట్టడి తాకండి నెక్ట్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి మరి ఏ సజ్జ జరగకుండా ప్రవా సంపూర్ణంగా విడుదల పొందును కాక కూడా ముట్టడి తాకండి ఆ గర్భ గడ్డలని పోరు కాక మూత్ర పోను కాక సంపూర్ణంగా దయచేసి మరి ఏ ఆపరేషన్ జరగకుండా దేవా మీరే కారం జరిగించండి ప్రమిలస్టు ముట్టడి తాకండినా గొంతుల గడ్డలని కరిగిపోను దాకా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తండ్రి పరులో ఒక దూతల కుటుంబానికి తోడైందాక మరి యేసుకృష్ణ నామ్మలో వారు బలమైన సేవ చెయ్యాలా వెనుకాడుగా ఏదో ప్రభా ముందుకు దేవా మీరే సాష్పిడిగా నిలబెట్టుకోండి అభిజ్ఞ పాపను కూడా ముట్టడి తాకండి పిడుసు నుంచి విడదలు నరల బండి మీరు కొట్టవేయండి సంపూర్ణంగా స్వస్థత దయచేసి రక్షించకుండా కుటుంబానికి తోడై నడిపించండి సుందర కూడా ముట్టడి తాకండి సమస్యతో బాధపడుతుండయన చెడు విషంచి విడుదల దయచేసి కుటుంబ రక్షింపబడాలా కుటుంబ పోషింపబడాలా అంధకార దయ్యాల సమూహాన్ని కాల్చివేస్తే కుటుంబానికి తోడయండి నడిపించి విజయాన్ని దయచేయండి రేణుకృష్ణ కూడా ముట్టాడి తాకండి దేవా ఆకలి అరుగుదల దయచేయండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి ఆ కుటుంబంతో సేవ చేయాల దేవా నీకు సమర్పణ జీవితం దయచండి ఆశ్చర్య తోడ నడిపించి విజయాన్ని దయచండి దేవీష్ణుడు కూడా ముట్టాడి తాకండినైనా మరి ఏసు ప్రభాత్ర ఏ గడల నీకు వీ లేదు ప్రభా ఏసు కృష్ణ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఏసు ప్రభానికి వందన కుటుంబాన్ని ఏర్పరచుకునే దేవుడు ప్రభా ఆ కుటుంబం పట్ల గొప్ప అద్భుతం జరిగించండి వాళ్ళ భర్తకు తాగుంచి విడుదల పొందాల ప్రభా దేవా ఎంతోగాన బాధలు ఉందినైనా ఆ బిడ్డ పట్ల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి సేవల బలంగా మీరు వాడుకోండి ఇద్దరు బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళు కూడా సేవ చేయాలా శోధన కొట్టివేసి ఆ కుటుంబానికి తోడి నడిపించి విద్యాన్ని విధండి సదస్సు కూడా ముట్టేటి తాకండినా బ్లడ్ క్యాన్సర్ వచ్చి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తడి పిల్లలకు సమాధానం భర్తకు సమాధానం దయచేసి రక్షించుకోండి సాక్పిడి నిలబెట్టుకోండి దేవాలక్కి చిన్న పాపం కూడా ముట్టెడు తాకండి అయినా మత్ బోన్ ఎక్కడైతే పెరుగుతుందో ప్రభాకరం సంపూర్ణంగా స్వచ్ఛత దయచైనా బోన్ పెరగని వీలేదు ఆ చిన్న బిడ్డకు లైఫ్ లో మీరు తోడి నడిపించి విద్యా రక్షించుకొని నిరాకరణ స్థుకొని శివదాసు ప్రజలు కూడా ముట్టాడి తాకం స్వస్తపరచండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందును కాక సంపూర్ణంగా విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకోండి సాక్షిని పెట్టండి అన్విక చిన్న పాపాను కూడా ముట్టడి తాకండి ఆయన ఆ పిడకు ఐ షుగర్ నుంచి విడుదల పొందాలా దేవా ఫిడుసులు రాకుండా ప్రభా సంపూర్ణంగా స్వస్సత ఇచ్చిన తండ్రి నీకే కోట్లాది వందన్నారు ప్రభా ఆ పిడకు తోడైన ప్రభా ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్స్ విధానం బట్టి నీకు స్వత్రం చెల్లిస్ నీ సాకిగా కుటుంబంతో నడిపించండి ఈ రాకడే పరుచుకోండి నాగేశ్వరరావు కూడా ముట్టడి తాకండి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా మూత్రపిండా నుంచి ఇన్ఫెక్షన్ దండి సంపూర్ణంగా స్వస్సత దండి అప్పుడే రక్షింపబడ్డది ఆత్మ ప్రభ అవిడ సేవ చెయ్యాలా ప్రభా ఎన్కడుగు ప్రభా కుటుంబం అంతా నీ సన్నిధికి నడిపింపబడు కాక నీ సాకి నిలబెట్టి రాక్షడి తప్పకోండి రమేష్ బ్రదర్ కూడా ముట్టడి తాకండి మరి సుప్రభ చేడు విశల నుంచి విడుదల దయచేయండి రక్షింపబడ్డది ప్రభా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నదేమా అప్పుడు మీరు మార్చుకోండి భార్య భర్తల మధ్య సమాధానం నిమ్మ దయచండి మరి పిల్లలకు వచ్చే జ్ఞానం మా బ్రదర్కి దయచేయండి దేవా మరి అప్పుల సంబంధించి విడుదల దయచేయండి తండ్రి నీకు వందన స్థోత్రం చేసా కుటుంబ అంతా సేవ చేయాలి ఎక్కడ ఉన్నా బిడ్డలకు తోడే నడిపించి విజయాన్ని మీద దయచేయండి మన నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థించడం దేవా ఆ బిడ్డ ప్రభు ఇల్లు కట్టబడాలా ప్రభావ తాగుంచి విడుదల పొందాలా కుటుంబం అంతా రక్షింపబడాలా మీరే తోడే నడిపించి విజయాన్ని మీద దయచండి అశోక బ్రదర్ కూడా ముట్టడి తాకండి స్వస్థత దయచేయండి దేవా ఏసు ప్రభానికి వందన దేవా ఆ పక్షవాత నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి మరి ఎక్కడైతే నరము పనిచేయలేకుండా ఉంటుందో ప్రభా ఏసుకృస్తున్నామో ఆ నరాన్ని మీద తాకండి రక్త ప్రోక్షణ మీద దయచేసి స్వచ్ఛత దయచేసి రక్షించుకొని నిశాక్విడిగా నిలబెట్టుకోండి తండ్రి ఎస్ఐయా నీకు వందనా స్తోత్రంలో చెల్లిసినాం దేవ మరి సోనీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మరి ఐసులో ఉంది ప్రభా విడ డి తాకండి స్వచ్ఛత దేయండి యేసు కృష్ణ నామంలో దేవా ఎటువంటి సమస్య నుంచి విడుదలచ్చే దేవుడ ప్రభు బ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన సమాధానం ప్రకటిస్తున్నాం ఆ కుటుంబానికి నెమ్మది ఇచ్చేయండి ఆ పాడక నుంచి అవిడ లేవనెత్తే ఇంటికి పోను కాక సంపూర్ణంగా దయచేసి మరి బ్లడ్ లో ఇన్ఫెక్షన్లతో సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి ఆవిడకు తోడే నడిపించి విజయాన్ని మార్గం తెరవండి బంధకలు కట్టని విరగొట్టి గొప్ప విజయాన్ని విద్య ఇచ్చండి తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మరి యేసు కృష్ణ దేవా భార్య భర్తల మధ్యలో సమాధానం దండి పిల్లల మధ్యలో సమాధానం తండ్రి మధ్య సమాధానం అన్నదమ్ముల మధ్యన అక్కచరుల మధ్యలో సమాధానం ప్రకటిస్తున్నాం ఆయన సమాధానం నెమ్మది చేసి కుటుంబంతో రక్షించుకోండి తండ్రి ప్రభానికే వందన్నారు జీవంగా దేవానికి స్తోత్రం అయినా మరి యవర్నసలకు తగ్గిన సమయం ముందు వివాహం జరగాల నీ చిత్తాంతరంగా శక్తి దయచండి ఆటంకాలను తొలగించే చీకటి శత్రులు బంధించి విడకు నెమ్మది శాంతి దయచేసి నీ రాక్కడకి తండ్రి ఇంతవరకు మాకు ఆరాధనలో తోడే నడిపించి విజృంభించే తండ్రి నీకు స్తోత్రంలో చేసం లెక్కలని వందనాలు ప్రభా వచ్చిన పతొక్క బిడిని దీవెన ఆశీర్వాదాలు పొందునుగాక నీ సాక్విడిగా నిలబడాలా ప్రభా బలమైన సేవ చేయాలా నీ కృపవారాలు ఆత్మ సంపూర్ణంగా సేవ చేయాలా నీ కొరకు రోషం కలిగి సేవ చేయాలి ప్రీతికరమైన సేవ చేయాలి యదార్థమైన సేవ చేయాలా పతొక్క పిడితే మీరు మాట్లాడండి ప్రభ నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా నీరు ప్రభా త్వరలో ఉంది ప్రభా పతొక్కడి స్వరాన్ని వినాలా మేము ఒక దర్శనం దయచేయండి నువ్వు మాట్లాడేద్దాడు గొప్ప విజయాన్ని దయచేసి పతొక్కడు బలపరిచి పతొక్క బిడ్డని రాక సిద్ధపరచుకోమని నజడైన తండ్రి ఆమె ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి ప్రేమ కృప ప్ర praise, praise lord, lord, lord. Thank you, lord thank you sir to sir fellow students brothers and sisters praise sisters praise lord brothers and sisters praise lord akka